శివసమా శంకరాచార్యుద్ధి అస్మడాచార్యపంతం వందే గురంపరాయణం నమస్కృతం సరస్వతీం మళ్ళీ ఈరోజు మనం ఈ సంవత్సరం గీతాక్లాసెస్ మొదలుపెట్టినాం వస్తుంది వచ్చేసు సో గీతా భాష్యం గీతా భాష్య పఠనం చాలా గంభీరమైనది చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ జీవితాన్ని జీవితము యొక్క మర్మములను స్పృశించే విధంగా ఉంటుంది భాష్యము గీత కూడా కనుక శ్రద్ధగా క్లాసెస్ ని బ్రేక్ అయిపోకుండా పరిరక్షించుకుంటూ యతే మ్రియతే వా కదాచిత్ నాయ భూయ అజో నిత్య శాశ్వతోయరాణో महन्यते हन्यमाने शरीरे నన్ను ఈ మధ్యనే ఎవడో ప్రశ్న అడిగారు ఎక్కడో సమావేశంలో మీ ఉద్దేశంలో భగవద్గీతలో కల్లా చాలా ప్రముఖమైన శ్లోకం ఏమిటి అని అడిగితే అటువంటి ప్రశ్నలకి సమాధానం ఆలోచించి చెప్పడం స్పాయింటైనియస్గా ఏది వస్తే అదే సమాధానం ఈ శ్లోకం చెప్పాను నిజాయతే విజయతే ఇది చాలా గొప్పదైన అప్పుడు అలా అనిపించింది అంటే ఆత్మస్వరూపాన్ని గురించి అంత చక్కగా బోధించేటువంటి లెర్స్ మీకు ఎక్కడ కనపడదు ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు వ్యాఖ్యానం చేద్దాం శంకర్లు కూడా చాలా విస్తారంగా వివరించారు పదచ్ఛేదం చేద్దాం నాయతే మియతే వా కదాచిత్ నా అయం భూత్వా అభవికా భూయ అజి శాశ్వత అయం పురాణ నా హన్యతేన్యమానే శరీరే ఇప్పుడు ఈ శ్లోకం ఉంది ఈ శ్లోకం ఎవరి గురించి చెప్తున్నట్టు దేవుడి గురించే జీవుడి గురించే ఉన్నవి రెండే దేవుడా జీవుడా ఇప్పుడు అయం అని ఉంది అయం అంటే ఏతడు దిస్ దిస్ పెర దిస్ అయమంటే ఈతడెవరు జీవుడా దేవుడా జీవుడు అనాల్సి ఉంటుంది దేవుడు అనడానికి ఎందుకంటే దేవుడు పుట్టడు మరణించడు శరీరం దేవుడు పోడు నేనేమిటా మాట్లాడమైనా అర్థం కా నిజానికి దేవుడు అర్థం అది కాబట్టి పుట్టుక మరణము శరీరాన్ని బట్టి జీవుడికి సంప్రాప్తమైతే వాటిని నిషేధించేటువంటిది కాబట్టి సాంఖ్యయోగం అంతా కూడా జీవుని యొక్క స్వరూపాన్ని చెప్పే గ్రంథమే కానీ దేవుని యొక్క స్వరూపాన్ని చెప్పే గ్రంథం కాదు జీవుని స్వరూపాన్ని బోధిస్తుంది అంచేతనే గీతలో ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుడనే ఒక స్వతంత్ర తత్వానికి తావు లేదు ఎందుకంటే జీవుడి స్వరూపం చెప్పమని మొదలుపెడితే ఆ జీవుడి యొక్క స్వరూపాన్ని చెప్పేటప్పటికీ అదే దేవుడు అయిపోతుంది జీవుడే దేవుడు అయిపోతుంది స్వరూపాన్ని గ్రహించే సో ఆ విధంగా నెక్లెస్ యొక్క స్వరూపం చెప్పమనేప్పటికి బంగారం అయిపోతుంది విచారణలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి విచారం చేయటం వల్ల భ్రాంతులన్నీ తొలగిపోయి వస్తువు ముందుకు అది విచారం యొక్క లక్షణం ఇప్పుడు ఈ చెప్తున్నాను దేహంతో మమేకమై ఉన్నవాడికి పుట్టుక మరణం లేవని ఎలా చెప్పగలరండి పుట్టలేదు అని చెప్పగలరా నాయితే అని చెప్పగలరా వీడు నేను పుట్టానుని ప్రతి సంవత్సరం ఓసారి దండోరా వేసి ఊరంతా చెప్తూ ఉంటాడు నేను ఫలానా రోజున పుట్టాను అని నజాయతే అని చెప్పడం నేను ఫలానా రోజున పుట్టాను అని కనపడ్డ వాళ్ళకి అలా చెప్తాడు ఆ రోజు పెద్ద పెద్ద పార్టీలోవి చేస్తాడు ఏదో పెద్ద ఘనకారం చేసినట్టుగా ఏమిటో పెద్ద వ్యామోహం సమాజంలో కాబట్టి సో నజాయతే పుట్టుటలేదు ఈ ఆత్మ అంటే జీవుని యొక్క యథార్థ స్వరూపము న జాయతే పుట్టుట లేదు నమ్ కదాచిత కదాచిత కదాచిత్ ఏ కాలము నందైనానో నం రియతేవా మరణించుట లేదు కూడా పుట్టుట లేదనేప్పటికీ మరణించట లేదు అని ఆటోమేటిక్ వస్తుంది దాన్ని బాగా ఇంకోసారి నిర్ధారణ చేశారు అసలు ఈ పుట్టడం అంటే పుట్టడం అంటే ఏమిటి మరణించడం అంటే ఏమిటి చూడండి అభూత్వా భవిత అంతకుముందు లేక ఉంటే పుట్టుక భూత్వా అభవిత ఉండి ఇప్పుడు ఉండి భవిష్యత్తులో లేకుండా పోతే మరణ ఈ రెండూ కూడా లేదు భూత్వా అభవిత నా అయం భూత్వా అభవిత నా అయం ఈ ఆత్మ భూత్వా ఉండి అభవిత లేకుండా పోయేది నా కాదు అర్థమైందండి వాక్యం సో ఎప్పుడైతే భూత్వా అభవిత నా అంటే ఇప్పుడుంది చచ్చిపోతుంది భవిష్యత్తులో అనేటువంటి ప్రసక్తి లేదు తర్వాత వివరిస్తారు శంకర్లు అయితే ఏమిటండి ఈ ఆత్మ యొక్క లక్షణం ఏమిటంటారు అజహ పుట్టుక లేనిది నిత్య కాల నిత్యము నిత్యము అంటే కాల పరిచ్ఛేదము లేనిది అని అర్థం నిన్న ఓ రకంగానో ఇవాళ ఇంకో రకంగా ఉండి అయితే ఈవేళ ఓ రకంగానూ రేపటికి మరో రకంగా అయితే దాన్ని నిత్య అంటే అది మార్పు చెంది ఇది అవుతుంది కానీ నిత్యం ఎందుకు అవుతుంది ఈ ఆత్మ ఆత్మస్వరూపం ఏది కలదో ఇది నిత్య శాశ్వత అదే పదం నిత్య శాశ్వత శాశ్వతంగా ఉంటుంది శాశ్వత అంటే అర్థం ఎట్టున శాశ్వత్ శ్వత్ నుంచి శాశ్వత అని వచ్చింది అంటే ఒకే ఒకటి దాన్ని శాశ్వత అంటారు ఒకే ఒక్కటి ఇప్పుడు రోజు రోజుకి రంగులు మారుతూ ఉంటే శాశ్వత అని ఎలా అంటారు మార్పులు లేకుండా ఉండి దాన్ని శాశ్వత అంటారు అటువంటి లక్షణం గలది శాశ్వత అయం పురాణ ఈ ఆత్మున్నదే ఇది పురాణ చాలా ప్రాచీన కాలం అంటే నిన్నకాక మొన్న పుట్టిందేం కాదు ఇది పురాణ అంటే సృష్టికి పూర్వముందు కూడా ఉన్నది పురాణ అయితే మరి ఇప్పుడు ఈ శరీరం పుట్టినప్పుడు పుట్టిందని శరీరం మరణించినప్పుడు మరణిస్తుందని అనుకుంటున్నామే అది తప్పది శరీరే హన్యమానే శరీరము నశించినా నహన్యతే ఆత్మ నశించదు ఎప్పుడు కూడా శరీరాభిమానం పెట్టుకోకుండా శరీరాన్ని సాక్షిరూపంగా దర్శించాలి అహం మమ అభిమానాలు లేకుండా సాక్షిరూపంగా దర్శించాలి శరీరాన్ని అసలు అభిమానము దుఃఖహేతు అభిమానం అంటే ఏమిటో తెలుసునండి నేను నాది ఇది అభిమానం ఇప్పుడు ఒక్కొక్క పిల్లను పట్టుకుని నాది అన్నారు అనుకోండి మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు నిజంగా ఒక్క పిల్ల కాబట్టి కొన్ని కాదు ఏదైనా దుఃఖం తప్పించాలండి ఏదో భ్రాంతి నేను నాది ఏమిటండి నేను నాది అనే మాటకి అర్థం ఆ మాట అందరూ మహాత్ములు నేను నాది ఏమిటి ఏదో భగవంతుడు అనుగ్రహంతో మన ముందుకి ఏవో కొన్ని తీసుకొస్తున్నాడు వాటిని మనం ఎంజాయ్ చేసేసుకున్నాం అంతేగాని ఇంట్లో నేను నాది అనేది అది లేదు అస్తు సో కాబట్టి హన్యమానే శరీరే నా శరీరము నశించను ఆత్మ నశించను కాబట్టి శరీర ఉండకూడదు శరీరాన్ని నెగ్లెక్ట్ చేయమని రోగం తెచ్చుకోమని నేను చెప్పట్లేదు అలాగా అది కాదు అలా బండగా బండగా చెప్తారా పాఠం చెప్పేప్పుడు శరీరాన్ని నెగ్లెక్ట్ చేయి రోగం తెచ్చుకో ఆ తర్వాత నువ్వు పాఠం చెప్పక్కర్లేదు చదవక్కర్లేదు నేను చెప్పక్కర్లేదు అలా ఉంటుంది అక్కడ అది అభిప్రాయం కాదు శరీరానికి కావలసినటువంటి పరిచర్య రక్షణ పరిచర్య ఏం చేయాలో అది చేయడం అవసరం కానీ శరీరాభిమానంతో మానవ బుద్ధి వెన్నెతలలో వేసుకో ఉంటుంది కొన్ని చోట్ల ఈ మానవుని మస్తిష్కం వేసే వెన్నెతలలు చాలా విడ్డూరంగా ఉంటాయి బ్రెజిల్ దేశంలో కాస్మెటిక్ సర్జరీ మ్యాక్సిమం సర్జరీ కాస్మెటిక్ మాక్సిమం సర్జరీ అంటే సర్జరీ బిల్ ఉంటుంది అక్కడ అన్ని ఈ వెస్టర్న్ కంట్రీస్ లో మీరు ఒక్క పొడి పోకెట్టుకుంటే అది కంప్యూటర్ లో రికార్ట్ అవుతుంది ఈ సంవత్సరంలో ఎన్ని ఒక్క పొడి పోకెట్లు అమ్మదయ్యాయో దాంట్లో ఇది కూడా యాడ్ అవుతుంది సో ఇట్ ఈ రికార్డెడ్ ఏది రహస్యం ఉండదు ఎవరి రికార్డెడ్ అండ్ దేర్ సర్జరీ ఉంది సర్జరీ బిల్ ఎంత వంద కోట్ల డాలర్లు దీంట్లో కాస్మెటిక్ సర్జరీ బిల్ ఎంత డెబ్బై ఐదు కోట్లు కాస్మెటిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటంటే వెన్ యూ ఎక్స్పోజ్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ దే షుడ్ లుక్ గుడ్ దట్ ఈజ్ కాస్మెటిక్ సర్జరీ దట్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీ అనుకోవడం ఈ దేహాభిమానం వెరితలలు వేసినటువంటి సందర్భం మీకు పాశ్చాత్య దేశాల్లో బాగా కనపడుతుంది మన దేశంలో తక్కువ అంతేతనే మన దేశంలో జనాభా ఎక్కువ ఉన్నా వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్నా జనాలు ముఖం చిరునవ్వుతో బతికిస్తూ అమెరికా లాంటి దేశాల్లో వైద్య సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉండి అన్ని సౌకర్యాలు అన్ని అన్ని సాధనాలు ఉన్నప్పటికీ ఎప్పుడు రోగం వస్తుందో అని భయపడుతూ బతుకుతూ ఉంటారు మన దేశంలో రాజకీయ సమస్య ఏమిటో తెలిసినా మావోయిస్టులు లేకపోతే నీటి పారుదల ప్రాజెక్టులు అవి మనకు ఉండే సమస్యలు నిత్యం చర్చ రేడియో పెడితే దాని ఇవ్వే సమస్యలు అమెరికాలో మీరు రేడియో పెట్టారంటే హెల్త్ ఇన్సూరెన్స్ దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లం ప్రాజెక్ట్ బుష్ కెరీ కెరీ ఎలక్షన్ ప్రోగ్రామ్ లో రెండే ఇష్యూలు ఒకటి డొమెస్టిక్ ఒకటి ఫారెన్ ఎఫ్ఐఆర్స్ ఫారెన్ ఎఫ్ఐఆర్స్ ఇరాక్ డొమెస్టిక్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండే ఇష్యూ వాళ్ళంత హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఈజ్ ఏ మేజర్ కన్సర్న్ చాలా ప్రాబ్లమ్స్ పోల్లండి సో దేహాభిమానానికి సంబంధించి అంత వికృతి ఉండకూడదు ఇందుకే సమాజ దృష్ట్యా నేను చెప్పాను వ్యక్తిగతంగా కూడా దేహాభిమానం ఉండరాదు దేహమును పరిరక్షించుకోవాలి కానీ నేను నాది అనే అభిమానం ఉండకూడదు ఎప్పుడూ దేహాన్ని అలా సాక్షిగా చూస్తూ ఉండాలి దేహానికి ఆరోగ్యంగా ఉందనుకోండి పొల్ల ఈశ్వరుని అనుగ్రహం వల్ల ఈ మెషీన్ బాగా నడుస్తుంది అని అనుకోవాలి ఏదో ఏమన్నా బాగా నడిచినంతకాలం తోసుకుంటూ పోతే మనం స్కూటర్ మీద వెళ్ళిపోతా ఇచ్చి మొహం అని అనుకోకూడదు ఆ పరిస్థితి మనకి రావచ్చు సో ఆ రకంగా యూ డు నాట్ డుక్ ది పర్సన్ డా పరిస్థితి లేకపోతేనే మన స్టైల్ పంచర్ అవుతుంది అప్పుడు మనం కూడా తోస్తూ సో ఆ విధంగా ఈ దేహం అనేది అలాంటిది ఇదో స్కూటర్ లాంటిది స్కూటర్ అనండి లేదా కార్ అనండి ఇది పంచర్లు పడుతూ ఉంటుంది దీన్ని తోసుకుంటూ ముందుకు తోసుకుంటూ వెళ్ళాలి మామూలుగా నడిచినట్టుగా నడవదు కాబట్టి అలా చేయాల్సింది అవసరం కానీ అభిమానం ఉన్నట్లయితే ఆ పని కూడా చాలా బరువు అయిపోతుంది దేహమే బరువు అయిపోతుంది దేహమే బరువు అనే స్థితి మనిషి జీవితంలో రాకూడదు కానీ వస్తుంది అన్ఫార్చునేట్లీ వస్తుంది నేను చూస్తూ ఉంటాను సో అంటే నేను ఎప్పుడు కూడా రిడిక్యూల్ చేయండి చాలా తప్పు ఎవరిని రిడిక్యూల్ చేయకూడదు అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అసలు రిడిక్యూల్ చేయడం రిడిక్యూల్ చేయను ఐసీడీ effect of uh, not knowing the truth why should i see that endukante i see it because i don't want to make that mistake if possible that's why i see it not to see mistake in other person oho tarson is not there it is not the person issue it is the mistake oho idara mistake naka person tho sambandham lekunna mistake anukuntunna oho అరే పాపం మిస్టేక్ చేస్తున్నారే పొరపాటు చేస్తున్నారే సఫర్ అవుతున్నారే అని ఆ విధంగా మిస్టేక్ని చూస్తామే కానీ లేదు మనం ఆ ఇంకో ఈగో ఇంకో ఈ ఈగో ఆ ఈగో మిస్టేక్ పట్టుకుంది అలాగ చూడడం అన్నది అసలు ఆ పని కాదు నో టీచర్ నో టీచర్ ఆఫ్ వేదాంత విల్ డూ దాట్ విల్ పాయింట్అవుట్ ఎ మిస్టేక్స్ సో దాట్ వీ ఓంట్ డూ దట్ నా హన్యమానే శరీరే శరీరమును నశించినను ఆత్మ నశించదు ఆత్మ అంటే మీరే ఆత్మ అంటే ఏదో వేరే ఉంది అది కాదు యు ఆర్ ది ఆత్మ కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి ప్రతిపాదన దీన్ని శంకరుల భాష్యంలో బాగా నిరూపిస్తారు మనం శంకర భాష్యం చూద్దాం అందాము నాయతే నా ఉత్పద్యతే జనిలక్షణ వస్తు విక్రియ ఆత్మన విద్యే ఇతే అంటే ఆత్మ పుట్టుట లేదు నా ఉత్పద్యతే అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైనా ఒక పదార్థం తీసుకోండి పదార్థం ఏదైనా పదార్థం వస్తువు వస్తువు అంటున్నారు వస్తు శాన్ని రియాలిటీ అనే అర్థంలో కూడా వాడతారు కానీ ఇక్కడ అలాగే కాదు వస్తువు ఒక కుండ తీసుకోండి కుండ ఒక వస్తువు కదా ఈ కుండ అనే వస్తువుకి కొన్ని వికారములు ఉన్నాయి వికారము అంటే మార్పు వికారములు అంటే మా ఇంకో కుండా అనే వస్తువు ఇక్కడ ఇంకేలాగా కొంత డ్రమటైజ్ చేయటం అంతకంటే సో ఈ కుండా అనే వస్తువుకి కొన్ని వికారాలు వస్తాయి వికారం అంటే మార్పు ఎన్ని వికారాలు ఉంటే ఆరు వికారాలు ఉన్నాయి ఇది వ్యాడు చెప్పేస్తా ఈ పైన ఎప్పుడు వచ్చినా ఆరు వికారాలు మీకు తగ్గట్టుగా తెలుస్తూ ఉండాలి ఎప్పటికప్పుడుకి పడగడుపు కాదు ఎప్పటికప్పుడు మళ్ళీ అసమానం కొత్త కొత్తగా చెప్తున్నట్టుగా కాదు ఆరు వికారాలు వీటిని భావ వికారములు అని అంటారు భావ అంటే వస్తువు అర్థం భావ శబ్దానికి వస్తువు అర్థం భావ శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి ఆఖరికి మనం తెలుగులో భావ అంటారు అది సంస్కృతంలో భావ అది సంస్కృత శబ్దం భావ సో ఒక ఆయన వియంకుడు గారిని ఏమంట భావగారు కొలసాయని అడిగా అడిగితే ఆ వియ్యంకుడి గారి కోప వచ్చింది ఏంటంటే భావగాదు అని పిలుస్తున్నాడు ఈయన అయ్యో కాదండి అది పొరపాటు పిలవలేదు సంస్కృతంలో అలా అంటారు అధ్యాతను పిలిచారు అంటే ఈయనంటాడు సంస్కృతంలో అలా నాకు సంస్కృతం రాదని మీరు నాకు కోసేస్తున్నారు అంటే నేను ఉన్నాను లేదండి కరెక్టేది సో అంటే భావగారు అని అర్థం అర్థం కూడా ఉందా ఆ శబ్దానికి బట్ ఇక్కడ మటుకు భావ అంటే పదార్థము లేక వస్తువు ఉదాహరణకి కొండు ఉందనుకోండి ఇదొక భావం పుస్తకం ఇంకో భావం దేహము భావము ఇది ఒక పదార్థం సో ఈ భావానికి వికారాలు ఉంటాయి ఆరు వికారాలు మొత్తం యూనివర్సల్ అనాలిసిస్ ఇది ఈ ప్రపంచంలో ఉండే సకల పదార్థాలకి ఆరు వికారాలు ఉంటాయి కుండకు ఉంటాయి దేహానికి ఉంటాయి ఓ పర్వతానికి ఉంటాయి ఓ నదికి ఉంటాయి భూగోళానికి ఉంటుంది నక్షత్రానికి ఉంటుంది గెలాక్సీకి ఉంటుంది మొత్తం విశ్వానికి అంతకీ ఉంటుంది ఇంకా ఏది ఎక్సెప్షన్ లేదు ఆరు భావ వికారములు వికారము అంటే మార్పు వికారం అంటే తెలుగు వికారం కాదు సంస్కృత వికారం తెలుగు వికారం అంటే ఏమిటో మీకు తెలుసు అది మార్పు అని అర్థం విక్రియ ఆరు ఏమిటో తెలుసు ఆరు వికారాలు ఎప్పుడు మొదలవుతాయండి అన్ని మార్పులు ఎప్పుడు మొదలవుతాయి పుట్టడంతో మొదలవుతాయి పుట్టలేదు ఏ మార్పులు ఏ తప్ప ఇప్పుడు పుట్టని శిశువుకి ఎన్నికారాలు పుట్టాడు అంటే కొడుకు వికారాలు ఆరంభం అవుతాయి కాబట్టి పుట్టడం ఒక వికారం పుట్టడం పుట్టిన వెంటనే అస్థి మొదటి వికారం పేరేమిటి జాయతే అది మొదటి రెండో చెప్పానా ఇది ఓ ఫస్ట్ పేరే అయిపోయింది ఇప్పుడు ఇంకైతే బ్రీఫ్గా చెప్పేస్తా కొత్త ముఖాలు కొన్ని ఉన్నాయి అస్థి అస్థి రెండవ వికారం ఉంది అంటే ఎగ్జిస్ట్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ బర్త్ అలాంటి ఉండడం మరోలా ఉండడం కాదు ఎగ్జిస్టింగ్ ఆఫ్టర్ బర్త్ కాన్సిక్వెంట్ అపాన్ బర్త్ ఇట్ ఎగ్జిస్ట్ అలాంటి ఎగ్జిస్టెంట్ సో అస్థి ఇప్పుడు పద్మం ఉందనుకోండి పద్మం అస్థి అంటారు సూర్య అస్థి రెండింటికి తేడా లేదండి సూర్యుడు పుట్టినవాడు ఏం కాదు ఇప్పుడు అలాగే చిన్నగా శాశ్వత కాలం నుంచి అలాగే ఉన్నాడు ఓ కానీ పద్మం ఇప్పుడే వికసించింది ఇప్పుడే వాడిపోయింది ఇలాంటి అస్థి అస్థి కాన్సిక్వెంట్ అఫాన్ బర్త్ ఎగ్జిస్టింగ్ కాన్సిక్వెంట్ అఫాన్ బర్త్ అలాంటి అస్థి అంటే పరిచ్ఛిన్నమైన ఉనికి కాలము చేత సీమితమైన ఉనికి అదే అస్థితే అస్థి ఇప్పుడు ఇంత పెరుగుతున్నాడు వర్ధతే ఫుడ్ తీసుకుని పెరుగుతుంది కొండకు కూడా ఉంటుంది కొండకేం చేస్తుందంటే ఇలా ఆకారం తీసుకొస్తారు జాయతే అస్థి కొండ వచ్చింది ఇప్పుడు దానికి ముద్దలు ఇలా వేసి ఇలా ఇలా కొట్టి దాన్ని ఒక వర్ధతే కూడా చేస్తుంది సో అలాగా ప్రతి పదార్థానికి ఉంటాయి వర్ధతే వర్ధిల్లుతోంది దేహానికి తీసుకుంటే వర్ధతే పెరుగుతోంది భోజనం చేస్తుంటే పెరుగుతూ ఉంటుంది ఎంత పెరుగుతుంది అలా పెరుగుతూ ఉంటుందో ఏమి అబ్ నార్మల్గా అలా ఉండదు సాధారణంగా ఉండదు ఏదో పెరిగినంత కాలం పెరిగినంత పెరుగుతుంది ఏదో వంద పౌండ్లు పెరిగి తోట నూట యాభై రెండు వందలు పెరుగుతుంది అక్కడ తోటే ఒక వస్తుంది సో వాయిడ్ ఇట్ సో ఆ రకమైన దాన్ని మెచ్యూరిటీ అంటారు ఇంకా పెరగదు అప్పుడు టైలర్ దగ్గర కొలతలు తీసుకుంటే అవి ఫిక్స్ పెట్టుకోవచ్చు కాయితీమీ రసం జీవులు పెట్టుకుంటే అవే పనికి ఇంకా అవి వర్థం అవుతాయి పని ఇలా ఉంటాయి మెచ్యూరిటీ వచ్చేసిందని అర్థం దాన్ని విపరిణమతే దాన్నే ఈ గ్రాఫ్ లాంగ్వేజ్లో ఏదో ఏదో అంటారు దాన్ని ప్లాటూ ప్లాటూ ప్లాటూయో ప్లాటోయో ప్లాటో సో ప్లాటోకి వచ్చేసింది ఇంకా ఇంకా పెరగదు ప్లాటోకి వచ్చేసింది మనిషి పెరుగుతున్నాడండి ఫైవ్ ఫీట్ సెవెన్ అండ్ హాఫ్ ఫర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ పెరిగాడు అంకా అక్కడితో ఇంకా పెరగదు అది విపరిణమతే ఇంకా ఆ తర్వాత ఏమిటవుతుంది అలా ప్లాట్ఫామ్ కంటిన్యూ అయిపోతాడా నువ్వు అపక్షీయత క్షీణిస్తాయి క్షీణం అయిపోతుంది అందుకనే సెల్స్ కూడా రీజనరేషన్ ఆఫ్ ది సెల్స్ తగ్గిపోతుంది ఇంకైతే ముడతలు పడుతూ ముడతలు పడినందుకు రీ సెల్స్ బాగా జనరేట్ అయ్యి అంతా అలాగా గుమ్మడి నొందగా ఉంటాయి చదివి వల్సింగ్ బట్ ఇంకా సెల్స్ రీజనరేట్ కావడం స్లోగా ఆ సెల్ కంటెంట్ తగ్గిపోయి బాడీలో ఫ్లెష్ కంటెంట్ తగ్గిపోతుంది తగ్గిపోయి ముడతలు వచ్చేస్తాయి అది అపక్షీయతే అనమాట నశ్యతి ఫైనల్లీ వన్ దేహం గురించి వ్యవస్థ ఏ పదార్థానికైనా సమానమే నశ్యతి నశిస్తుంది నశించడం అంటే మనం నిప్పు పెట్టేవాళ్ళు మూడిదవుతుందని అది అలాగంటే నాశమే అక్కర్లేదు ఇంకా నశించేస్తున్నాను అది ఇట్స్ ఓన్ఏ మ్యాటర్ ఆఫ్ టైం దిస్ వే దట్ విల్ డిస్ఇంటిగ్రేట్ అండ్ యాజ్ ఎ బాడీ ఇట్ వోంట్ ఎగ్జిస్ట్ ఎనీ మార్ట్ నష్ట ఈ వికారాలు ఈ ఆరు వికారాలు ఆత్మ లేవు దేహానికి లేవు చాలా పెద్ద ప్రొపోజిషన్ నష్టం ఇదేం సామాన్యమైన ప్రొపోజిషన్ కాదు ఎందుకంటే చిత్రం ఏంటంటే మనము ఆరు వికారాలని మనం ఎత్తిపోయి వేసుకుని బతుకుతూ ఉంటాం అదేంటి పాయింట్ ఈ ఆరు వికారాలు నావి నాకున్నాయి నేనే ఈ ఆరు వికారాలని పొందుతున్నాను అని అలా జీవించేస్తూ ఉంటుంది మీరు ఒక పూర్తి జీవితకాలం అలా జీవించేస్తుంది ఈ వికారాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఒకప్పుడు వికారాలు తొందర తొందరగా రావాలనే ప్రయత్నం చేస్తుంది ఇంకోప్పుడు ఈ వికారాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి ప్రయత్నాలు ఏవో ఉంటాడు మానవుడు ఏదో పేరు పెట్టి దేహానికి వికారాలు నువ్వు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు హెయిర్ హెయిర్ కటింగ్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఆ హెయిరే నేను అనుకోవడంలో తప్పు దేవుస్త సో దేహమే నేను అనేటువంటి భ్రాంతి పొరపాటు దాని అనేక వికృతులు వస్తాయి వస్తువు సో ఈ వికారములేవి కూడా ఆత్మ లేవు సో మనం ఎంతవరకు చూసాము సో జని లక్షణ వస్తు విక్రియ నా ఆత్మన విద్యతే వ్యర్థ ఇవి ఒకదాని తర్వాత ఒకటి చెప్పి ఇవి ఆత్మకి లేవు అని సో జని అంటే పుట్టటం పుట్టుట అనే లక్షణ అంటే పుట్టుట అనే వికారము ఆత్మకు లేదు తర్వాత నక్రి నీయతే వా శబ్దశ్చార్థే అక్కడి వరకు చెప్పిన వా అనేదానికి చార్థం చెప్పాలి పుడితే పుడుతుంది లేకపోతే మరణిస్తుంది ఒకటే ఉంటుంది అలాగేమైనా ఉందా పుడుతుంది మరణిస్తుంది రెండు ఉంటాయా లేకపోతే ఒకటే ఉంటుందో రెండోది ఉండదు అలాగే ఉంటుందా ఉండదు రెండూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇది కాని అది కాని అనే మాట కాదు పుట్టుక్కని మరణం కాని అనే మాట కాదు పుట్టుక మరణం రెండూ కూడా కాబట్టి ఇక్కడ మ్రియతే వా అంటే మ్రియతే చ వా శబ్ద చా వానే శబ్దానికి చా అనే అర్థం చెప్పుకోవాలి చా అంటే అండనే అర్థంలో వస్తుంది సో ఇప్పుడు నా దానికి జత పడుతుంది నమ్రీయతే నా వెళ్ళి కలుస్తుంది ఒక నా చెప్తే నమ్రియతే అంటే మరణించుకలేదు అంతవరకు అయింది తర్వాత నమ్రియతే చది అంత్యా వినాశరక్షణ విక్రియాతిషిధ్య సో నమ్రియతే వా అనుందిగా దానికి అర్థమేంటి నమ్రియతే చా అది దానికి అర్థం అంటే అర్థం ఏంటి ఈ వాక్యం ఇదో సెపరేట్ వాక్యం నమ్రియతే చ వాక్యం ఈ వాక్యంలో మనకేం తెలిసిందంటే అంత్యా విక్రియ ఆరు వికారాల్లో ఆఖరి వికారం ఏమిటది వినాశలక్షణ మొదటి వికారమేమిటి జని లక్షణ ఆఖరి వికారం వినాశ లక్షణ ఈ వినాశలక్షణ అంటే నశించుట అనేటువంటి వికారము ఆత్మకి ప్రతిషిధ్యతే అంటే నిషేధింపబడుతున్నది అంటే ఆత్మకు వినాశము అనే వికారము లేదు అంచేతనే మహాత్ములు మరణానికి భయపడరు మరణానికి పుట్టుకకి భేదమేముండదు మహాత్ములు మరణం వచ్చిందని కంగారు పెడతారని మీరు అనుకోండి అలా కంగారు ఏం పడుతుంది దేహానికి మరణం అతి సహజమైన విషయం నిజానికి తన దేహానికి ఈ దేహానికి మరణం వస్తే మహాత్ములకు తమ తమ దేహానికి మరణం వస్తే స్వాగతిస్తారు ఎందుకంటే దిక్మాలను ఇదో ఈ దేహాన్ని ఇలా పరిరక్షిస్తూ ఉండడం కార్యక్రమం ఇది పూర్తవు వీడు ఆత్మరూపులుగా పరబ్రహ్మనిష్ఠుడే ఉంటాడు ఒక వ్యక్తిత్వ భావనలో ఉండడు దేహాభిమానాన్ని పురస్కరించుకుని వచ్చేటువంటి ఏ వ్యక్తిత్వం ఉంటుందో ఆ వ్యక్తిత్వంతో మమేకమై ఉండడు ఒక వ్యక్తిగా బిహేవ్ చేయడు యాజ్ అన్ ఇంటర్సనల్ రియాలిటీగా బిహేవ్ చేస్తాడు తప్పిస్తే ఒక కమిటెడ్ ఇండివిజువల్ లిమిటెడ్ ఇండివిజువల్ విత్ మీ మైన్ ప్రాబ్లమ్స్ అలా బిహేవ్ చేయడు మహాత్ముల బిహేవియర్ అలా ఉంటాడు అటువంటి మహాత్ములకి మరణం వస్తుందంటే భయపడరా మరణానికి భయపడరు దేని దేహానికి సంబంధించి దేనికి భయపడరు మరణం వస్తుందంటే స్వాగతిస్తారు ఎందుకంటే రోజు ఈ దేహానికి ఏమేమో పరిచర్యలు చేస్తూ ఉండడం అది మనం పరిచర్యలు చేసే వెళ్తే అది మరింత పరిచర్యల్ని కోరుతుంది తర్వాత క్రమక్రమంగా దేహము ఒక బరువు అయి సమస్య ఉండదు బట్ స్టిల్ వాట్ ఎవర్ లిటిల్ ఈస్ దేర్ దట్ విల్ కమ్ టు ఎండ్ హమ్మయా ఫోన్లండి ఈ రైలు దిగేపుడు ఎలా ఉంటుంది అమ్మాయా ప్రయాణం పూర్తయింది రాబాబు ఇంకా ఇంకా మనం స్వస్థానం చేరుకోవచ్చు అన్నట్టు ఉంటుంది మహాత్ములకి మరణం అంటే ఎలా ఉంటుంది కాబట్టి స్వ ఆత్మకు మరణము ప్రతిషేధించబడుతుంది నిషేధించబడుతున్నది కానీ దేహాభిమానం గల వాళ్ళు మరణానికి బెదిరిపోతూ ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ తర్వాత కదా చిత్తశబ్ద విక్రియా ప్రతిషే సంబ్యదాచిజాచిత్ మియతేం ఇప్పుడు కదాచిత్ అనుంది పదం కదాచిత్ అంటే ఏకాలమునందైన కదా అంటే ఎప్పుడు ప్రశ్న కదాచిత్ అంటే ఎప్పుడైనను ప్రశ్న కాదు ఇంకా ఎప్పుడైనా వెన్ అంటే క్వశ్చన్ వెన్ ఎవర్ అంటే ఏమిటి వెన్ ఎవర్ అంటే క్వశ్చన్ కాదు ఎప్పుడైనా కదా ఇంగ్లీష్ లో ఎవర్ చేర్చారు సో ఈ కదాచిత్ అనే పదానికి పదాన్ని ఒక్కసారి వచ్చినా మీరు ప్రతి సందర్భంలోనూ దాన్ని జప చేసుకోవాలి ఎలాగా నాయతే ఉంది కదాచిత్ నాయతే ఏ కాలమునందయినను పుట్టుట లేదు మళ్ళీ నమ్రియతే అని ఉంది దాన్ని కూడా పెట్టుకోవాలి నమ్రియతే ఏ కాలమునందయినను మరణించుట లేదు అని పెట్టుకోవాలి ఏదో కలియుగంలో అందరూ పుట్టి చచ్చిపోతున్నారు త్రేతాయుగంలో పుట్టరు చావరు అలాగే కాదు కొంతమంది అలా చెప్తారు ఏదో కలియుగంలో నుండే అన్ని రకాల వికారాలు వచ్చేస్తే త్రేతాయుగంలో చాలా బాగుంది సో మంచిదే త్రేతా ఇప్పుడు ఇప్పుడు మనం మన జీవితాన్ని త్రేతాయుగం చేసుకోవచ్చు అది పెద్ద విషయం ఏం కాదు మళ్ళీ త్రేతాయుగం వచ్చేదాకా వేచి ఉండక్కర్లా ఇప్పుడు ఒక పిసరం జీవితాన్ని త్రేతాయుగం కింద సత్యయుగం కింద మార్చుకోవచ్చు సత్యయుగం అంటే ఏమిటండి సత్యాంతో బతకడమే సత్యయుగం కాబట్టి ఏ కాలం సరే ఆత్మకి పుట్టుక కానీ మరణము కానీ లేవు ఇక ఇప్పుడు అయూ అభవి నూయ అవాక్యం చూద్దాం భాష్యకారుస్మాదయ ఆత్మా భూత్వానక్రియాభూయ పశ్చాదవి అభావ గం నూయ అక్కడ వరకు వాక్యం తస్మాత్ నమ్రియతే అలా కలిపారు ఆయన శంకర్లు అన్వయం సో నమ్రియతే అని అన్నారు అంటే మరణించుటలేదు ఎలా చెప్పగలవు నువ్వు మరణించుట లేదని ఎలా చెప్పగలవు యస్మాత్ ఎందుకంటే ఎందుకంటే అపదార్థం అవుతుందండి యస్మాత్ అంటే ఎందుకంటే ఆత్మ మరణించుటలేదు ఎందుకంటే భూత్వా భూయ అభవిత నా భూత్వా అంటే ఉండి ఉండడం అంటే ఏమిటి భవనక్రియాం అనుభూయ భవనం అంటే ఉండుట భవనం అంటే బిల్డింగ్ కాదు అది వేరది బిల్డింగ్ అనే పేరు కూడా అందు వచ్చింది అలా ఉంటుంది అది అందుకోసం దానికి భవనం అనే పేరు వచ్చింది సో భవన క్రియా ఇప్పుడు ఆరు వికారాలు ఉన్నాయి కదండి ఈ ఆరింట్లో రెండోది ఏమిటి భవన క్రియ అంటే విక్రియ అంటే వికారం సో అస్థి రెండోది జాయతే అస్థి ఆ రెండో వికారంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉంది భూత్వ భవిష్యత్తులో ఆ వికారంలో ఉండదు భూయ అభవిత మళ్ళీ ఆ భవనం లేకుండా అంటే ఉనికి లేకుండా అయిపోతుంది అలా ఏమైనా ఉందా ఆత్మ విషయంలో నో అలా అవటం లేదు ఆత్మ విషయంలో మరణం అంటే అదే మరణం అంటే ఏమిటి భూత్వ భూయ అభవిత అదే కదా మరణం అంటే భూత్వ అంటే ఉండి భూయహ మరల అభవిత లేకుండా అయిపోతుంది అది మరణం అది ఆత్మకి నా యూ కెన్ సే నమ్ రియతే అది కనెక్షన్ బాగుంది చూసారు అన్వయం అంత బాగుందను అదే అన్నారు ఆయన యస్మాత్ ఎందువలనైతే అయం ఆత్మ ఈ ఆత్మ భూత్వా అంటే భవనక్రియా అనుభూయ ఉండుట అనే వికారమును అనుభవించి అంటే ఆ వికారంలో కొంతకాలం ఉండి పశ్చాత్ తరువాత అభవిత అంటే అభావం గంత పొందబోయేది లేకుండా అయిపోయేది అభావాన్ని పొందబోయేది భూయ పునః మరల అభావాన్ని పొందబోయేది నా కాదు తస్మాత్ నమ్రియతే ఎస్మాత్ సో తస్మాత్ సో భవిష్యత్తులో లేకుండా పోయేది కాదు కనుక మరణించుటలేదు ఏమిటండి మరణించడానికి దానికి సంబంధం అలా పెట్టారు ఏమిటంటే మరి అంతే మరణించటం ఉంటే అదే దాని పేరే మరణించటం ఉంటాయి అదేంటున్నారు ఆయన యోహి భూత్వా నవిత సమ్రియతే లోకే ఇక లోక దృష్టిని బట్టి చెప్పారు లోకదృష్టి అంటే లోకంలో జనాలు అనుకునే దృష్టి ఏమిటి దృష్టి అంటే యహ భూత్వా యహ ఎవడైతే లేకపోతే ఏదైతే భూత్వా ఉండి న భవిత భవిష్యత్తులో ఉండదో లేకుండా పోతుందో సహా మ్రియతే ఇది లోకే ఉచ్యతే అటువంటిది లేకపోతే ఆ వ్యక్తి మరణించినాడు అని లోకంలో చెప్తారు లోకంలో చెప్తారు మహాత్ముల దృష్టిలో మరణమే లేదు ఈ మధ్యన ఒక చిన్న మీరు చెప్పమంటే చెప్పేస్తారా నేను ఏదో సత్సంగం చేసుకున్నా సత్సంగం ఉంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఈ ఇబ్బందులు ఇక్కడ ఉండవు అమెరికాలోనూ అక్కడ ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్ అంటే వాడు ఏదో క్వశ్చన్ వేస్తారు దానికి ఎలా సమాధానం చెప్పినా మీరు దాన్ని దాన్ని కాంట్రవర్సీ డెవలప్ కావచ్చు అలాంట అలా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ ఒక అమ్మగారు ప్రశ్న వేశారు ఏమైనా ప్రశ్న వేశారంటే మనం ఒక వ్యక్తి ప్రేమించే ఒక వ్యక్తి ప్రేమించే మరో వ్యక్తి మరణించినప్పుడు when you when a person uses is the uh, loud one how to handle that situation ani prashna is arthamaindi nishne vaste a prashna vesina vare sade swayanga oka preminchina vyaktini kollo poi prashna vesstunnar ani nenu ela anukuntanu how do i know that aro telivena vaadite pasi katthadu naaku alanti teligedatledu namm emjeyuntaru aa prashnaki nenu yaktito mudipettaledu జడ్జి చేయకూడదు మనకెందుకు ఇప్పుడు ప్రశ్న వేశాడు అనుకోండి ఆ వేసిన ప్రశ్నకి న్యాయంగా సమాధానం చెప్పి మనం ముందుకు వెళ్ళాలి కానీ ఈ ప్రశ్న వేసేటంటే వీడు ఎందుకు వేసుకుంటాడు వీడి దాన్ని బట్టి వీడు బ్రతికేవిటం మొత్తం అంతా హిస్టరీ రాసేస్తానంటే అది పద్ధతిగా ఆ ప్రశ్న అడిగారు నేను ప్రశ్నకి సమాధానం చెప్పేశాను ఎలా చెప్పానో అసోక్ష్యాన మోషం వచ్చేసుకోండి ప్రజ్ఞావాదంస్ భాష చెప్పేశాను నిర్మోహమాటంగా చెప్పేశాను మామూలుగా అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు చెప్తున్నాను ఇదే అడిగేసే అని చెప్పేశాను చెప్పేస్తే అడిగినమే పెద్దామే ఆ పెద్దామే అమ్మాయి వారి కుమార్తె కూడా పక్కనే ఉన్నారు ఆమె అన్నారు జ్ఞానం బోధించేప్పుడు కూడా ఒకంత ప్రేమ అనురాగంతో బోధించాల్సిన అవసరం ఉందా లేదా అని అడిగారు అంటే నేను అన్నాను ఉందండి ఉందమ్మా తప్పనిసరిగా ఉంది బట్ వై డు యూ సేస్ inte she lost her beloved one and she asked her the question and he had answered in a very forthright manner without considering her emotions and and yes in hindi lo prasanga alandaro hindi prasanga hindi lo pore yes in hindi lone matada hindi goddo kopochu know, yena nanaru mike shama jaatha పొరపాటే సో నేను అలా అనుకోలేదు ఏదో ధోరణలో సమాధానం చెప్పేశాను మీరు the situation ఐ డిఫ్యూస్డ్ ది సిచ్యువేషన్ అలా కాకుండా ఇంకెలా చేసినా కూడా అది పొరపాటే అవుతుంది నేను చేసిన పనే కరెక్ట్ నేను కనుక ప్రశ్నిచ్చికి పోయి లేకపోతే అహంకారానికి పోయి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను వాటిది రాంగ్ వ్యతినో ఇలా ఏదో మొదలు పెడితే లాజికల్ గా బాగానే ఉండొచ్చు కానీ ఆ ఒరిజినల్ గా జరిగిన మిస్టేక్ ని రీఎన్ఫోర్స్ చేసినట్టు అవుతుంది అట్లీస్ట్ ఆవిడ రిజిస్ట్ చేసిన పాయింట్ ఆ లవ్ అనేది అవసరం కనుక ది బెస్ట్ వే టు షో ఇట్ ఈస్ జస్ట్ టు విత్ డ్రా ట్రై టు పుట్ యువర్ థీసిస్ బిఫోర్ విత్ ఎనీ మోర్ ఫార్మ్నెస్ సో నేను క్షమాపణ చెప్పేశాను చెప్పేసి ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు మళ్ళీ ఇంకో ప్రశ్న చూడండి మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు నేనేమో సమాధానం చెప్తే యూ కెనాట్ హ్యాండిల్ ఇట్ బికాజ్ యూ ఆర్ నాట్ రెడీ టు హ్యాండిల్ ది క్వశ్చన్ నాకేమో ప్రశ్నకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పడమే తెలుసు కానీ మరో రకంగా చెప్పడం నాకు తెలీదు సో మీరు ఇటువంటి ప్రశ్నలు మీరు అడిగి మాట ఆన్సర్స్ మే నాట్ బీ అక్సెప్టబుల్ టు యూ యూ మే నాట్ బీ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్ సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దాట్ అని నేను ఒక ఎందుకంటే మరి మనస్సుకి ఆ హెచ్చరిక చేయడం అవసరం అనిపించింది పరిస్థితి వచ్చింది ఈ లోపల ఇంకో అమ్మగారు అడిగారు స్వామిజీ మహాత్ముల దృష్టిలో మరణం యొక్క స్వరూపం ఎట్టింది అనండి మళ్ళీ అదే అలాంటి ప్రశ్నేనా మళ్ళీ అంటే పర్వాలేదు మేము వీ అండర్స్టాండ్ యువర్ అప్రోచ్ అప్రిషియేట్ ఇట్ ప్లీజ్ టెల్ అంటే నేను చెప్పాను మహాత్ముల దృష్టిలో మరణం అనేది ఏదీ లేదు అంటే ఎవరైనా చచ్చిపోతే చచ్చిపోవడం అనేది ఉరికే లోకంలో ఉండే వాడుక పదమే కాని మహాత్ముల దృష్టిలో మరణం అనేది ఏదీ లేదు పూర్తిగా ఏదైనా ఆత్మకి పుట్టుక లేదు చావు లేదు దేహము పుట్ట నువ్వు లేదు చావు లేదు ఎప్పుడూ జడమేది కాబట్టి మహాత్ముల దృష్టిలో చావు పుట్టుకలు యాక్సెప్ట్ చేయాలి దీనికి ఓ దృష్టాంతం చెప్తూ ఉంటారు రికార్డు దృష్టాంతమే మహర్షి ఏదో ఉదయం పూట ఏదో వాక్కి వెళుతుంటే ఒక శవయాత్ర అవుతూ ఉంటుంది అంటే రోడ్డు మీద ఆ శవానికి దూరంగా రోడ్డు మీద శవయాత్ర నలుగురు శవాన్ని మోసుకెళ్తూ ఉంటారు ముందు వెనక ఎవడో కొంతమంది ఉంటారు ఏమిటి ఆ గుంపు ఏమిటి అనేదో అలాంటి ప్రసంగం ఏదో వస్తుంది ఎవడొచ్చిందో వచ్చింది వస్తే చెప్పారు ఎవడో పోయారు అందుకోసం మోసుకెళ్తున్నారు అలాగ అప్పుడు రమణ మహర్షి ఏమన్నారంటే నాలుగు శవాలు ఐదో శవాన్ని మోసున్నాయి అంతే కదా ఇప్పుడు మోసేవి ఏమిటి శవాలే ఆ మోయబడేది శవాలే అది సవాడేట్లుంటారు ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ మోసే బతికున్న వాడికి మరణించిన వాడికి దేహం దృష్టి ఆ భేదం లేనే లేదు దేహమునకు అతీతమైన ఆత్మతత్వం దగ్గరికి వెళ్తే భేదాలన్నీ వస్తాయి కానీ దేహం ప్రకారం రెండు శవాలే కాబట్టి మహాత్ముల దృష్టిలో మరణానికి మరణం అనేది ఏమీ లేదు మరి వాళ్ళు అతీతంగా ఉంటారు ఆ తత్వాన్ని యాక్సెప్ట్ చేయను మహాత్ముల దృష్టి అలా ఉంది విజయన శంకరుష్యే లో శ్రీకృష్ణుడి దృష్టిలో మరణమేం లేదు అర్జునుడు దృష్టి లోక దృష్టి లోకంలో మరణం ఒక మాట ఉందండి మరణం మాట ఉంది కనుక ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాయ ఫలా వారు మరణించారండి అని ఎవరో చెప్పాను చెప్తే ఆయన ఇలా నవోబై గౌరకంగా ఆగాడు ఎందుకని మరణించేడు అంటే దాని గురించి దుఃఖించాల్సిందేం లేదు దాంట్లో మనిషి అన్నవాడు పెద్ద వయస్సు వస్తే బాడీలో ట్రాప్ అయ్యి దుఃఖపడుతూ ఉంటాడు మరణించేడు అంటే ఉద్యోగ అపిరెన్సెస్ అపార్ట్ ఉదే పై పైకి అపిరెన్సెస్ ఇంకోలా ఉంటాయి ఏదో ప్రతి వాడు మొహం గంభీరంగా పెట్టుకుని ఉంటారు మంచిదే అలాగే ఉండాలి కూడా కొంత శోకం కూడా ఉంటుంది సహజం తప్పేం కాదు కానీ చిత్రం ఏంటంటే నేను మామూలుగా తరచుగా ఇలా అంటూ ఎవడు కూడా లంచ్ కూడా ఒక్క ల కూడా ఎవడు మిస్ కాడు ఊరికే మరణించాడని దుఃఖము హడావిడే గది పోనే మరణించాడు మహా దుఃఖం ఉంది పోని మరణించిన దుఃఖానికి సింపుల్ గా టు వ్యాలిడేట్ దట్ సఫరింగ్ దట్ సెపరేషన్ ఫీల్ ఆఫ్ సెపరేషన్ సపోజ్ ఎ పర్సన్ గోస్ వితౌట్ ఫుడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే రియల్ దుఃఖం ఉండదు అని మనం అంగీకరించవచ్చు అలాగే ఉండదు ఫుడ్డు దారిని ఫుడ్ నడుస్తూ ఉంటుంది దుఃఖం ఉంటుంది అంటే అర్థమేంటి ఉంది దుఃఖం దుఃఖం లేదండి అని అంటే దుఃఖం ఉంది కానీ అది విచారం చేస్తే నిలిచి దుఃఖం కాదు ఒక్కసారి విచారం చేసి ఈ అపియరెన్సెస్ ఉంటాయి మనం ఏం చేస్తామంటే ఓ మాస్క్ వేసుకుని బతుకుతూ ఉంటాం క్లోక్ అని మాస్క్ వేసుకుని బతుకుతాం అంచేతనే ఇంట్లో మాస్క్ ఉంటుంది వీధిలోకి వెళ్ళేప్పుడు ఇంకో మాస్క్ ఇంట్లో లొంగి పచ్చి కట్టుకునే చూడడం వీధులకు చూడాడు ఎక్కడికెక్కడికి మాస్క్ ఉంటుంది ఆఫీస్ కి మాస్క్ వేరు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు దాన్ని మాస్క్ వేరు